అసలేం జరిగిందంటే యాభై ఏడవ అధ్యాయం అసలేం జరిగిందంటే అసలేం జరిగిందంటే అనే ఈ శీర్షికను నేను రాయటం ఆరంభించి పది పన్నెండు భాగాలు రాశాక నాకొక ఈ మెయిల్ వచ్చింది ఆ మెయిల్ నా పేరు మీద రాలేదు కానీ నాకోసమే ఉద్దేశించబడింది అనూషా అనే పేరుతో వచ్చిన ఆ మెయిల్ని వేరెవరికో రాసింది నాకు ఒక కాపీ పెట్టారు ఆ మెయిల్ రాసిన వ్యక్తి తన దోస్తుకి ఇలా రాశారు మిత్రమా స్వాతి పత్రికలో పివిఆర్కే ప్రసాద్ రాస్తున్న సోత్కర్ష చూస్తున్నావా నవ్వొస్తుంది కదూ రెండు వేల స్వాతి వారపత్రికలో సర్వసంభవం శీర్షిక నేను స్వీయ అనుభవాల్ని రాయడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నేను పనిచేసిన కాలంలోను ఆ తర్వాత నాకు కలిగిన కొన్ని విచిత్రమైన అనుభవాలను ఆ శీర్షకలో రాశాను ఆ అనుభవాలన్నీ నాకు విస్మయం కలిగించేవి నన్ను నిర్ఘాంతపరిచేవి వాటిలో ఏ అనుభవాన్ని తీసుకున్నా ఏది ఎందుకు అలా జరిగింది అన్న ప్రశ్నకు తార్కికమైన సమాధానం దొరకనవే అందుకే ఆ అనుభవాల సందేహాలని కూడా పాఠకుల ఊహకే వదిలేశాను ఏది ఎందుకలా జరిగిందో ఏ శక్తి చేయించిందో నా మనసుకు తెలుసు కానీ నేను నిరూపించలేను నిజానికి హేతువాదానికి అందని ఆ అనుభవాలని రాయాలని నేను ఎన్నడూ ఆశించలేదు నేను ప్రధానమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా మీడియా సలహాదారుగా ఉన్నప్పుడు ప్రధానితో పాటు అనేక విదేశీ పర్యటనలు చేశాను ప్రతి పర్యటనకి కొందరు పత్రికా సంపాదకుల్ని ప్రతినిధుల్ని కూడా ఆహ్వానించడం అన్వాయిపి అలా కొన్ని పర్యటనల్లో పాల్గొన్న తెలుగు సంపాదకుల్లో స్వాతి సంపాదకులు శ్రీ బలరాం మా పర్యటనలు సమయంలో పిచ్చాపాటి మాట్లాడుకునేటప్పుడు నేను మాటల్లో నా అనుభవాల గురించి చెబుతుంటే వాటినన్నింటినీ ధారావాహికంగా ప్రచురించాలని ఉంది అని బలరామ్ ఆసక్తి చూపించారు నేను మర్రిచన్నారెడ్డి మానవ వనరుల సంస్థకి డైరెక్టర్ జనరల్గా స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో పనిచేసే రోజుల్లో కొంత వ్యవధి చిక్కి రాయడం ఆరంభించాను పాత డైరీలు వెతికి టీటీడీలో పాత రికార్డులు గాలించి ఫోటోలు తెప్పించి అలా ఆ శీర్షకును రాశాను ఆ శీర్షకులో వచ్చిన అనుభవాలనే ఎమెస్కో సంస్థ వారు నాహంకర్త టైటిల్తో పుస్తకంగా ప్రచురించారు ఆ పుస్తకం విడుదల రెండు వేల మూడు ఆగస్టులో జరగాల్సి ఉంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అప్పటి ప్రభుత్వ సలహాదారు త్రిపురనేని హనుమాన్ చౌదరి చొరవతో రవీంద్ర భారత్ లో ఏర్పాటైన ఆ ఆవిష్కరణోత్సవంలో కేంద్ర విజిలెన్స్ కమిషనర్ శ్రీ విఠల్ ముఖ్య అతిథి మరికొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారు ఆ సాయంత్రం ఐదు గంటలకి ఆవిష్కరణోత్సవ సభ జరగాల్సి ఉండగా ఏడు ఎనిమిది గంటల ముందుగా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఫలితంగా నేను హైదరాబాదులోనే ఉండి ఆఫీస్ లో ఖాళీగానే కూర్చుని కూడా ఆ సభకు హాజరు కాలేకపోయాను అసలేం జరిగిందంటే ఆ ఉదయం తొమ్మిది పది గంటల ప్రాంతంలో నేను నా భార్య గోపిక మా ఇంట్లోనే ఒక ధార్మిక పాఠం వింటూ మధ్యలో ఎక్కడో ఒక చోట పాఠం ఆగింది చిన్న విరామం అంతలో గోపిక వ్యాఖ్యానం పాఠం మీద నుంచి నా మీదకి మళ్ళింది నాహం కర్త హరి కర్త నేను గాదు కర్తనే శ్రీహరే కర్త అని పైకి చెప్పటం తప్ప నిజంగా మీకు ఆ విశ్వాసం ఉందా ఉంటే పుస్తకం వేయించుకుని అవన్నీ మీరే సాధించుకున్నట్టు ప్రచారం చేసుకోవాలనుకుంటున్నారా నిజంగా ఆ విశ్వాసం ఉన్నవాళ్ళు ఆమె అన్ని సాధించినట్లు చెప్పుకుంటారా ఇలా ఆమె ఆవేశంగా సంధించిన విమర్శనావసరాలు నేను ఊహించనంత ఉధృతంగా సాగాయి నేను ఏమీ మాట్లాడలేకపోయాను ఆమెను వారించలేక కాదు ఆమె చెప్పిన దాంట్లో సత్యం ఉందా అన్న ఆత్మశోధన నాకు తెలిసి ఆ సర్వసంభవం నాహంకర్త శీర్షికలో తిరుమల తిరుపతి దేవస్థానంలో నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు జరిగిన ఏ అభివృద్ధి పనిని నేను నా విజయంగా చెప్పుకోలేదు చెప్పుకోలేను ఆ సంఘటనలు ఆ సందర్భాలు ఆ అనుభవాలు కలుసుకుంటే అది కేవలం ఒక మానవ శక్తి వల్ల సాధ్యమయ్యేవి కావని నిర్బంధంగా చెప్పగలవు పరిపాలనలో ఎదురయ్యే అనేక రకాల నియమ నిబంధనలు అధికారపరమైన అవరోధాలు రాజకీయ ఒత్తిడి పాలనాపరమైన చిక్కులు వేరే అర్థం చేసుకున్న ఏ ఐఏఎస్ అధికారి తాను అక్కడే అలాంటి అద్భుతాలను సాధించగలనని చెప్పలేడు కూడా అంటే ఏదో ఒక శక్తి మానవ శక్తికి మించిన శక్తి వల్ల మాత్రమే అది సాధ్యపడుతుంది నేను ఇంత నమ్ముతున్నా ఆ పుస్తకం ఆవిష్కరణకు వెళ్లాలన్న నా ఉత్సాహం వెనకాల గల నా భార్య ప్రశ్నించినప్పుడు నేను కూడా సందిగ్ధంలో పడిపోయాను నిజంగానే ఆ సర్వసంభవం నాహంకర్త పుస్తకంలో నాకు తెలియకుండా ఎక్కడన్నా నేనే ఏదో సాధించానన్న భావ వ్యక్తీకరణ చేశానా ఇప్పుడు ఆ సభకు వెళ్ళి అందరూ చప్పట్లు కొడుతుంటే విని పొంగిపోవాలనుకుంటున్నానా మానవాతీత శక్తి వల్ల జరిగిన అద్భుతాలకు నేను కీర్తి పొందాలనుకుంటున్నానా ఇలాంటి సవా ప్రశ్నలు నా మనసును తొలిచేశాయి సభ ఇంకో రెండు మూడు గంటల్లో మొదలవుతుందనగా ఎమెస్కో విజయకుమారికి కబురు పంపాను నేను ఈ సభకి రాలేకపోతున్నాను కానీ ఆ సంఘటన తాలూకా ఆత్మశోధన నన్ను ఇటీవల వెయ్యి కాళ మండపం సంఘటన దాకా వెంటాడుతూనేమో నేను భగవంతుని ప్రార్థించాను నేను తెలుసుగాని గాని ఆ పుస్తకంలో ఎక్కడైనా స్వాత్కర్షకు పాల్పడి ఉంటే దానికి మూల్యం చెల్లించే అవకాశం కలగాలి నిజానికి ఆ పుస్తకం విడుదల తర్వాత రెండు మూడు సంవత్సరాల పాటు నేను ఊహించని అనేక అవాంఛనీయ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది రెండు వేల మూడులో అప్పటి ప్రభుత్వం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ సంస్థ డైరెక్టర్ జనరల్గా మరో రెండేళ్లు నా సర్వీస్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఒక ఏడాది గడిచేసరికి ఎన్నికలు వచ్చాయి కొత్త ప్రభుత్వం ఏర్పడింది రిటైర్ అయిన వాళ్ళని ఏ పదవిలోనూ కొనసాగించకూడదనే కొత్త విధానం ప్రకటిస్తూ ఓ జీవో వెలువడుతోందని తెలిసిన వెంటనే రాజీనామా చేశాను అంటే ఒక ఏడాది పొడిగింపును కోల్పోయాను సరిగ్గా ఆ రెండు మూడు సంవత్సరాల్లోనే పిల్లల కుటుంబాల్లో చీకాకులు ఆర్థిక ఇబ్బందులు నేను ఎప్పుడూ అనుభవించి ఉందని అశాంతి అన్ని క్లిష్ట పరిస్థితుల్లోనూ మనసుకు ధైర్యాన్నిచ్చే ఒకే ఒక్క భావన నాహంకర్త హ్రీహికర్త ఈ భావం వల్ల కలిగే ఊరట నిబ్బరం మనోధైర్యం ఇంకే రకమైన శక్తి మాత్రం లభించగలవు అకస్మాత్తుగా రెండు వేల నాలుగు అక్టోబర్లో అప్పటి రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఎండోమెంట్స్ శ్రీ జేపీ ముర్తి టెలిఫోన్ చేశారు సార్ తిరుమలలో వెయ్యి కాళ్ల మంటపం ఎంత తీవ్రమైన వివాదానికి దారితీసిందో మీకు తెలుసు ఆ వివాదంపై మీరు చైర్మన్గా ఒక త్రిసభ్య కమిటీని వెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ అవకాశం ఎవరిచ్చారు ఆరు మాసాల్లోగా మా కమిటీ ఒక నివేదిక ఇవ్వాల్సి ఉంది మాంసం పెట్టి మా కమిటీ రాష్ట్రమంతా పర్యటించింది కొన్ని రాష్ట్రేతర నగరాల్లో కూడా భక్తులను సంప్రదించింది మా కమిటీ ఈ సమస్యను కూలంకషంగా పరిశీలించి దానికి పరిష్కారాన్ని సూచిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపించింది చిన్నజీయర్ గారి నిరసన దీక్ష దాకా వెళ్లిన అంత వివాదము మబ్బులు విడిపోయినట్లు సమసిపోయిందంటే దానికి నేను క్రెడిట్ తీసుకోగలనా లక్షలాది భక్తుల మనోభావాలకు విశ్వాసాలకు సంబంధించిన పెను సమస్యని మానవ శక్తి పరిష్కరించగలవా అదే నిజమైతే వరుణయాగాలు ఎందుకు చేస్తున్నా పది మందికి సహాయపడే ఉద్యోగం మనకు లభించడం కూడా భగవంతుడు ప్రసాదమే అని నేను భావిస్తాను మనకు అప్పగించిన బాధ్యతలను తపన ఉంటే ఆ తపనలో స్వార్థం ఉచితం లేకుండా ఉంటే ఆ ప్రయత్నానికి దైవ బలం తోడుండి తీరుతుందని నా విశ్వాసం దైవ బలం సహకరించకపోయి ఉంటే ప్రభుత్వ సర్వీసులో ఉన్నప్పుడు ఖమ్మం జిల్లా కలెక్టర్గా ఐటీసీకి వందల ఎకరాలను ఒక్క రోజులో అప్పగించినప్పుడే సస్పెండ్ కావలసినవాడిని ఎన్టీఆర్ హయాంలో శివరాత్రి నాడు జరిగిన తోపులాటికి సస్పెండ్ కావాల్సిన తిరుపతి దేవస్థానంలో నా పనితీరు గురించి నా మీద కొందరు ముఖ్యమంత్రి మూసిన మోపిన అభాండాలకి సస్పెండ్ కావలసిన విశాఖపట్లో నేరుగా రైలు ఇంజిన్ కొనేయటం వంటి నేను తీసుకున్న పలు నిర్ణయాలకి ఉద్యోగం కూడా పోగొట్టుకుని పెన్షన్ కూడా రాకుండా అవస్థలు పడుతూ ఉండాల్సిన వాడిని సమాజ శ్రేయస్సుకి పనిచేయడం కోసం మనకు ఉద్యోగం వచ్చింది అధికారులకైతే అధికారాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవకాశం ఎక్కువ ఉంటుంది దేశంలో వంద కోట్లకు పైగా జనాభా ఉండే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్కి ఎంపికయ్యే అదృష్టం ఏటా ఏ మూడు వందల మాత్రమే లభిస్తారు దాటి ప్రజల ప్రయోజనాల కోసం పనిచేసేలా కొన్ని వందల మందికి మాత్రమే భగవంతులు అవకాశం కల్పించాడు కనుక ఆ కొన్ని వందల మందిలో నేను ఒక అన్న భావనతో పనిచేస్తే నా స నా సంకల్పంలో స్వార్థం లేనంత వరకు దైవ బలం తోడైదీరుతుంది అన్న విశ్వాసంతో శాయశక్తిలా తీసుకునే ప్రతి నిర్ణయం యొక్క లక్ష్యం ప్రజల రాష్ట్ర దేశ ప్రయోజనం మాత్రమే అయి ఉండేలా తీసుకుంటే అన్ని కార్యాలను నాహంకర్త హరికర్త దైవ బలమై సాధించిబడుతుంది మనం చేసేది తప్పో రైటో మన మనస్సాక్షికి తెలుసు ప్రజల్ని మోసం చేసే ఐఏఎస్ఎల్ని చూశాను ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే ఐఏఎస్ఎల్ని చూశాను నిజానికి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది ఆ ప్రజలే తమ అభివృద్ధి కోసం ఎన్నుకున్నారు ఐఏఎస్ అనబడే వాళ్ళంతా ఆ ప్రజాప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడం కోసం పనిచేసే ఎగ్జిక్యూటివ్లు ఒక్కోసారి ఇంత సిద్ధాంతపరంగా ఆలోచించి అత్యంత నీతివంతంగా అతి నిజాయితీతో చాలా చాకచక్యంగా రాత్రింబౌళ్ళు ప్రజల కోసమే కష్టపడి పనిచేసే అధికారికి సైతం ఇక్కట్లు రావచ్చు ఊహించని శిక్షకి గురి కావాల్సి రావచ్చు అప్పుడైనా సమాధానం ఒకటే నాహం కర్ప హరిహి కర్ప ఎప్పుడో ఎక్కడో తెలుసో తెలియకో ఈ జన్మలోనో తిందడి జన్మలోనూ చేసిన పాపానికి అనుభవిస్తున్నాం కానీ ఇప్పుడు చేసే సత్కార్యానికి సత్ఫలితం కూడా అందుకుంటాం అది ఇప్పుడే కావచ్చు రేపు కావచ్చు ఎప్పుడైనా కావచ్చు భారత ప్రధానమంత్రిగా అధోగతి పాలవుతున్న ఈ దేశ భవిష్యత్తుని ఉజ్వలమైన పురోగతి పథంలోకి నడిపించిన మహామేధావిగా పివి నరసింహారావుని ప్రపంచమంతా గుర్తిస్తోంది దేశ బడ్జెట్ అమలు చేయడం కోసం ఒకప్పుడు బంగారం నిల్వలను కుదువు పెట్టుకున్న ఈ దేశాన్ని మిత్ర దేశంగా గుర్తించాలని అమెరికా ఫ్రాన్స్ వంటి అభివృద్ధి దేశాలు అర్రులు చాచే స్థాయికి తీసుకెళ్లిన రాజనీతిజ్ఞుడు పీవి ఆయన అమలు చేసిన ప్రపంచీకరణ సరళీకరణ విధానాలను ఈ దేశం ఎప్పటికీ తిరస్కరించలేదు ఆయన జీవించినంతకాలం దైవ బలాన్ని విశ్వసించారు అంతర్ దేశభక్తులు సైతం కోర్టుల్లో కేసుల్లో ఇరుక్కున్నాడు బాబురి మసీద్ కూల్చివేత వంటి రాజకీయ వివాదాలకు బలిపలుసు చేయబడ్డాడు చివరికి ఆయన చనిపోతే కీర్తిశేషులైన మాజీ ప్రధానమంత్రులతో పాటు భారత రాజధానిలో ఆయన ఉండ తగడని హైదరాబాద్కి తరలించబడ్డాడు ఇది ప్రారంధం గుంటూరులో నేను చదివిన హిందూ కాలేజీ హై స్కూల్లో కృష్ణారావు మాస్టర్ అని ఇంగ్లీష్ ఉపాధ్యాయులు ఉండేవారు అందరు విద్యార్థులు గౌరవించే ఉపాధ్యాయుడు మహాదైవ భక్తి పరుడు అనునిత్యం జపతప్పాలు చేసేవాడు ఆయనకి పదమూడు మంది పిల్లలు నేను నాగపూర్లో ఎంఏ చదవడానికి వెళ్లే గుంటూరు వెళ్తే నా ఇంటర్ క్లాస్మేట్ సదాశివ కలిశాడు టైప్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాడు వాళ్ళింటికి తీసుకెళ్లాడు అప్పుడే తెలిసింది అతని తండ్రే మా కృష్ణారావు మాస్టర్ ఆయన ఉద్యోగంలో ఉన్న రోజుల్లో పెద్ద జబ్బు చేసి మాట పడిపోతే రెండేళ్లు సెలవు పెట్టి పొలాల్లో కూర్చుని ఆధ్యాత్మిక సాధన చేసి మాట్లాడగలిగే స్థితిని సంపాదించుకున్నాడు మళ్ళీ గొప్ప టీచర్ అనిపించుకున్నాడు మళ్ళీ ఏడాది తర్వాత గుంటూరు వెళ్లేసరికి సదాశివ తీవ్రమైన ఊపిరితిత్తల వ్యాధితో హాస్పిటల్లో ఉన్నాడు అతనికి పైన చాలామంది అక్కలు అన్నయ్యలు ఉండాలి కానీ అప్పటికే వాళ్ళంతా పెద్దవాళ్ళు అయ్యాక చనిపోయారు నన్ను చూసి సదాశివ ఏడ్చేశాడు మా నాన్నకి మిగిలింది నేను మా తమ్ముడు వాడింకా చిన్నవాడు నేను సంపాదనకు సమయానికి ఇలా ఆసుపత్రి పాలయ్యాను నేనింకా బతుకను ప్రసాద్ మాకే ఆస్తిపాస్తులు లేవు మా అమ్మా నాన్న ఎలా బతుకుతారో అంటూ వలవలా ఏడ్చాడు కొన్నాళ్ళకి సదాశివ చనిపోయాడని విన్నాను మాస్టారి కుటుంబం ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు పద్నాలుగేళ్ల తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో నేను తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండగా గుంటూరులో సదాశివుడి టైప్ ఇన్స్టిట్యూట్ భాగస్వామి సుబ్బు సింగ్ కనపడి కృష్ణారావు మాస్టారు పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారని హైదరాబాదులో బెదవాడ రోడ్డుకి దగ్గరగా మూసి నది ఒడ్డున ఒక తాటాకుల పాకలో ఉంటున్నారని చెప్పాడు చూడాలనిపించింది ఆయన మాకు పాఠాలు చెప్పిన ఉత్తమ ఉపాధ్యాయుడు నా మిత్రుడికి తండ్రి నేను వెళ్లేసరికి మాస్టారు చిన్న తుండుగుడ్డ కట్టుకుని కూలు కోసుకుంటున్నారు బాగా ముసలివాళ్ళు అయిపోయారు తలంతా ముగ్గుబొట్టలా నిరిసిపోయింది ఆవిడ అలాగే అవస్థపడుతూ నీళ్లు మోసుకొస్తుంది ఆయన నన్ను గుర్తుపడటానికి చాలాసేపు పట్టింది ఆయన చెప్పిన విషయాలు విని నాన్పడిపోయాను రోజు కొన్ని గంటల పాటు భగవంతుడి ధ్యానంలో మాత్రమే మునిగిపోయే మహాభక్తుడి పదమూడు మంది పిల్లల్లో ఒక్కర కూడా ఆయన వృద్ధాప్యంలో మిగలలేదు మరి చివరి కొడుకు వాడు మానసికంగా ఎదగలేదు మాతోనే ఉంటే చచ్చిపోతాడని దత్తతీర్చేశామయ్యా కానీ వాడు కూడా బతకడం అన్నారు నిర్వేదంతో ఆయన అన్న ప్రతి మాట నాకు గుర్తుంది నేను గంటల కొద్ది సమయం ఆ సర్వేశ్వరుడు పూజల్లోనే గడుపుతున్నాను నాకు ఇన్ని కష్టాలు ఎందుకు ఇచ్చావని అడగటానికి కాదు నాకు తెలుసు కదా ఏదో జన్మలో చేసిన కర్మఫలాన్ని అనుభవిస్తున్నాను ఎనభై ఏళ్ళు దాటాయి దుఃఖం అలవాటైపోయింది శరీర బాధ బాధ అనిపించదు దుఃఖం ఏడుపు తెప్పించదు ఇంకా మంచి రోజులు ఏం వస్తాయని ఈ చేతుల మీదుగా పెళ్లికి వచ్చిన చేతికి వచ్చిన పన్నెండు మంది పిల్లలకి దహనకాండలు చేసిన తండ్రి అయినా ఇప్పటికీ దేవుణ్ణి గంటల తరబడి జపతపాల్లో ఆరాధిస్తున్నానంటే ఈ కష్టాన్ని అనుభవించే శక్తి కనీసం ఇతరులకైనా సుఖశాంతులతో బ్రతక నిమ్మని కోరడం కోసం లోక సమస్తా సుఖినో భవంతు అని ప్రార్థించటం ఒక్కటే చేస్తున్నాను నా సమస్యల్లా నా భార్య ఉండుండి ఓదిస్తుంటే ఎలా ఓదార్చాలో తెలియకపోవటం జీవించినంతకాలం పుట్టగడవాలి కదా ఎలా ఎలా అందరూ సుఖంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించడానికైనా నాకు శక్తి ఉండాలి కదా అంతటి దుఃఖంలోనూ అంతటి నిస్సహాయ స్థితిలోనూ ప్రజలందరూ బాగుండాలని దేవుణ్ణి ప్రార్థించే కృష్ణారావు మాస్టార్కి మించిన ఆదర్శం ఉంటుందేనా తిరుపతి తిరిగి నిత్యం దేవాలయాల్లో వేదపారాయణ చేసే వాళ్ళకి గౌరవ వేతనం ఇచ్చే పథకంలో లబ్ధిదారుల పేర్లలో కృష్ణారావు మాస్టార్ పేరు చేర్చాను నియమ నిబంధనల ప్రకారం చేస్తే ఆయనకి దక్కదు ఆ జాబితాను బోర్డులో పెట్టినప్పుడు ఆయన అర్హతల కాలంలో ఏమీ రాయలేకపోయాను వాటి గురించి ఏ ఒక్క సభ్యుడు ప్రశ్నించినా ఆయనకి అది దక్కదు నేను నమ్మే దైవాన్ని ప్రార్థించాను ఆ జాబితాలో కృష్ణారావు మాస్టారీ అర్హత గురించి బోర్డులో ఎవరూ ప్రశ్నించలేరు ఆయన తుది శ్వాస వరకు ఆ గౌరవ వేతనం ఆయనకు అందేది కొందరికి స్వత్కర్షలా కనిపించిన కొందరికి అసంబద్ధంగా కనిపించిన నేను రాసిన అనుభవాలన్నీ అనేక కీలక పరిణామాలలో నా క్రియాశీలక పాత్రని లేదా నా సాక్షి పాత్రని వెల్లడించే ఆ అనుభూతుల్ని నలుగురితో పంచుకునేది మన సంకల్పంలో సిద్ధత నేను చెప్పిన ఆలోచన ధోరణితో పనిచేసే ఎగ్జిక్యూటివ్లు ఎవరికైనా దైవ బలం తోడవుతుందని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను నా అనుభవాల్ని ఇలా రాయాల్సి రావటం కూడా బహుశా నాహంకర్త హరిహీకర్త